ముప్రవస్తముజం బ్రహ్మ బ్రహ్మణను వన్నో సాదనంధిపత సివసమారంభా శంకరాచార్యముఖమాన్ అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరాబుద్ధస్తాత్మాన కన్యష్టాస్తరాయణా గునరావృత్తి జ్ఞాననిర్ధూతల్మా అపునరావృత్తి గచ్చి అంటే మోక్షం ప్రాప్వంతి అనర్థం పునరావృత్తి లేని స్థితిని పొందెదరు అంటే మోక్షాన్ని పొందుతారు జీవన్ముక్తులవుతారు అని ఈ పునరావృత్తి అన్నది ఎలాగంటే ఇప్పుడు అజ్ఞాని ఎలా ఈ లోకంలోనే మనం పునరావృత్తి పునరావృతి యొక్క అభావము రెండింటినీ కూడా అర్థం చేసుకోవచ్చు అజ్ఞానం ఉన్నాడు అనుకోండి సుఖంలో పడతాడు ఏదో ధనాన్నో ఏదో సంపాదిస్తాడు దాంతో భోగాన్ని అనుభవిస్తాడు పుణ్యం ఏదో చేసుకుంటాడు ఆ పుణ్య ఫలంగా ఏదో ఒక లాభాన్ని పొందుతాడు దాంతో సుఖంలో పడతాడు ఈ సుఖంలో ఎంతసేపు ఉంటాడు కొద్దిసేపు ఉండి మళ్ళీ గిరిగిరా వచ్చి దుఃఖంలో పడిపోతారు ఏమండి మీరు సుఖాన్ని బాగా అన్వేషిస్తూ ఉంటారు మనం సుఖాన్ని అన్వేషిస్తూ ఉంటాం దుఃఖాన్ని పరిహరించేందుకు మనకి చేతనైన ప్రయత్నం అంతా చేస్తూ ఉంటాం కా సుఖం వచ్చినప్పుడు మనం మహోత్సాహాన్ని పొందం మనస్సుకి చాలా ఉత్సాహంగా ఉంటుంది మనం అనుకుంటున్న పనులన్నీ అయిపోతున్నప్పుడు మనస్సు చాలా ఉత్సాహంగా ఉంటుంది ఇప్పుడు పొద్దున్న మీరు బయలుదేరారు అనుకోండి నాలుగు పనులు పెట్టుకుని సంచి కొట్టుకుని బయలుదేరారు అనుకోండి మొదటి పని అయిపోతే ఎండని అనిపించదు రెండో పనికి వెళ్ళిపోతారు అదే అయిపోతుంది ఎండని అనిపించదు మూడో పనికి వెళ్ళిపోతారు అలాగే అయిపోతుంది మంచి ఉత్సాహంగా అనిపిస్తుంది ఓసారి ఏమవుతుంది మొదటి పనే ఆదిలోనే హంసపాదు మొదటి పనే విఘ్నం అయిపోతుంది వచ్చేప్పటికి సూర్యభగవానుడు ప్రచండంగా మనుషుల్ని హింస పెట్టేస్తూ చుట్టూ వాతావరణం కూడా చాలా కలుషితంగా అనిపిస్తుంది మనస్సు చాలా నిరుత్సాహాన్ని పొందుతుంది మనకు అనుభవంలో ఉన్న విషయం సో మానవుడు ఈ విధంగా ఒకప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటాడు మరో అప్పుడు ఉంటాడు ఉల్లాసంగా ఉన్నాం కదా దాంట్లోనే ఉండిపోతాం అని కిందకి పడిపోతూ మళ్ళీ కింద పడిపోయాం కదా అని దీంట్లోనే మళ్ళీ పైకి వెళుతూ ఉంటాం ఇది పునరావృత్తి అంటే ఇది సుఖదుఖాల చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు నీచైర్ప దశ చక్రనే మిత్రమేణ కాళిదాసు ముందక్రాంతా వృత్తాం మేఘ సందేశం వృత్తా నీచేద్దు పరిచద చక్రమే మిత్రమేణ సరిపడుందా వృత్తాం కాబట్టి అలా పైకి వెళ్తూ ఉంటుంది కింద పుడతాం ఇది పునరావృత్తి పైకి పైకి వెళ్ళి వెళ్ళి వెళ్ళి మళ్ళీ పునరావృత్తి పదిమూనుకి వెళ్ళి మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తాడు హిమూనుకి వెళ్తాడు చూడండి హిమూనుకి వెళ్ళేప్పుడు ఎలా వెళ్తాడు ఓ కోటు ఒకటి వేసుకుంటాడు ఖరీదైన కోటు ఒకటి వేసుకుంటాడు ఓ కారులో కూర్చుంటాడు ఆ కారు చుట్టూ అలంకారాలు పుష్పాలు ఇవన్నీ అలంకారాలు చేస్తాడు అలాగే చాలా అద్భుతంగా కూర్చేప్పుడు ఎలా వస్తాడు ఆటోలో వెళ్ళావా సిటీ వంతు వెళ్ళావా ఆలోచనలో కూడా పునరావృత్తులు పుడుకుంటాడు సంసారం అంటే అలాగే ఉంటుంది హనీ వెళ్ళేప్పుడు ఉన్న హోదాని వచ్చేప్పుడు ఉన్నారు సో కాబట్టి సంసారం అంటే సుఖ దుఃఖాల్లో అలా పైకి వెళ్తూ జ్ఞాని జ్ఞానము చేత కల్మషము కడిగివేయబడినది జ్ఞాన నిర్ధూత కల్మష ఇది నిన్న మాండుక్యంలో వచ్చిన ప్రసంగం ఏంటి జ్ఞానం ఏం చేస్తుంది ఉన్న కల్మషాన్ని కడిగివేస్తుంది నెంబర్ వన్ ఇంకేమైనా చేస్తుందా ఇంకేమీ చేయదు కాబట్టి కల్మషాన్ని కడిగివేయడం తప్ప ఇంక ఏమీ చేయనక్కర్లేదు నిన్న మొత్తం మాండుక్యంతో ఇదే చర్చ కాబట్టి జ్ఞానము కొత్తగా మన స్వరూపానికి ఒక మెరుగు పెట్టనక్కర్లేదు ఉన్న కల్మషాన్ని కడిగి వేస్తే సరిపడుతుంది అంత పనే చేస్తుంది జ్ఞానము కాబట్టి దీనికి దృష్టాంతం భాగవతంలో వస్తుంది పదకొండో స్కంభంలో యథాహి భానోరుదయ నృచక్షుషాంతమో నిహన్యాత్ నతు సద్విధత్తే సూర్యుడు ఉదయిస్తాడు మన కళ్ళని ఆవరించిన చీకట్లని పోగొడతాడు అంతేనా లేకపోతే జగత్తులో లేని పదార్థాలను సృష్టించి ఉన్న పదార్థాలు వాతంతకాలని ప్రకాశిస్తాయి చెట్లు జామలు పక్షులు అన్నీ ఏ ఉంటే అవన్నీ కూడా ప్రకాశిస్తాయి అది అంతకుముందు ప్రకాశించలేదు చీకటిలో కనపడకుండా వివేకం లేకుండా అయిపోయింది చీకటి అడ్డు వచ్చింది సూర్యు వస్తువులకి మధ్యలో చీకటి అడ్డు వచ్చింది ఆ అడ్డుని సూర్యభగవానుడు తొలగించి వేస్తాడు ఏవం అని అదృష్టాంతం మీక్ష సతీమే హన్యాత్మమిశ్రం పురుషస్య బుద్ధే భాగవత శ్లోకం భాగవత శ్లోకం కొంచెం కఠినంగా ఉంటుంది ఇదే విధంగా సమీక్ష అంటే ఆత్మవిచారం చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క బుద్ధి ఎందు బుద్ధిని పట్టేసి ఉన్న మకిలి తమిశ్రం అజ్ఞానం అనే చీకటి ఆత్మవిచారం చేత కడిగివేయబడుతుంది ఎప్పుడైతే చీకటి కడిగి ఆత్మస్వరూపము తనంత తానుగా అద్భుతంగా ప్రకాశిస్తుంది వారు జ్ఞానాన్ని పొందుతారు ఏమిటో ఆత్మస్వరూపము అంటే అది నిర్వికారము దానియందు ఏ వికారములు లేవు అంటే పనులు బాగా అయినప్పుడు ఉల్లాసమనే పనులు కాకపోతే నిరుత్సాహమని అదో వికారము సుఖము దుఃఖము వికారములు ఈ వికారములన్నీ కూడా ఆత్మస్వరూపమునందు లేవు అని వీడు తెలుసుకుంటారు ఈ అది ట్రూత్ ఎప్పుడైతే తెలుసుకుంటాడో అయిపోయింది వాడికి ఇంకా మళ్ళీ ఈ సుఖదుఖముల చక్రంలో వాడు పడ్డాడు సుఖదుఖాలు వాటి దారినవి ఉంటాయి ప్రకృతిలో సుఖదుఖాల ప్రవాహం నడుస్తూ ఉంటుంది కాల ప్రవాహమే కాల ధార కాలధార కాలధారలో కర్మధార ప్రకటమవుతుంది కర్మధార కర్మ మన పూర్వకర్మ ఉంది కదండి అది ఒక ధారలా ప్రకటమవుతూ ఉంటుంది కర్మధారలో భోగధార ప్రకటమవుతుంది భోగముంటే సుఖ దుఃఖానుభవం కాబట్టి కాలధార కర్మధార భోగధార ఈ ప్రవాహము ఇది ఆత్మస్వరూపానికి చెందినవి కావు ఆత్మస్వరూపము రైలు పట్టాలట్టే రైలు పట్ట కదలదు అలా స్థిరంగా ఉంటుంది రైలు పట్టా కూడా కదలడం ప్రారంభించింది అనుకోండి మనం ఎక్కడికి వెళ్ళలేము రైలు ముందుకు వెళ్ళలేదు జారిపోతుంది రైలు పట్ట స్థిరంగా ఉంటుంది రైలు ఇటు అటు అటు ఇటు వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి రైలు పట్ట స్థిరంగా ఉంటుంది ఆత్మస్వరూపము అట్టింది ఇప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ ఇటు నుంచి అటు వెళ్తే బాగుంటుందా అట్నుంచి ఇటు వస్తే బాగుంటుందా చూడండి మీకు విశాఖపట్నంలో పని ఉన్నప్పుడు ఇట్నుంచి బాగుంటుంది విశాఖపట్నంలో పని అయిపోయిన వచ్చేప్పుడు బాగుంటుంది ఇది ఆ కదిలీ వాటి లక్షణం అలాగే ఉంటుంది సుఖదుఖాలు అలాగే ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించారా ఇది నేను గమనించా నేను రైల్లో వెళ్ళేప్పుడు నేను కాకినాడలో పనుండి వెళ్తున్నాను వెళ్తుంటే అటు నుంచి వచ్చి ట్రైన్కి ఎందుకు ఇటు వెళ్తుంది అనవసరంగా ఇటు వెళుతున్నాయి ఈ ట్రైన్లు అన్నీ ఇటు వెళ్ళాలి కదా అని ఎందుకంటే మన పని అక్కడ ఉంది కనుక అక్కడ వారం రోజులు అక్కడ గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కువ వస్తుంటే ట్రైన్ ఎందుకు ఈ ట్రైన్స్ అనవసరంగా అటు ఇటు వెళ్ళాలి కదా అని ఇప్పుడు అనుకుంటాం ఇది మనస్సు యొక్క ఉంటుంది సో అది వికారములు కలది మనస్సు ప్రవాహం కనుక ఆత్మస్వరూపంలో ఏ వికారములు లేదు అంటే మనస్సు యొక్క ధర్మాలని ఆత్మస్వరూపము నుండి వీడు అధ్యాస చేసుకోవడానికి అలవాసపడి ఉంటాడు అదే కల్మషం ఆ కల్మషాన్ని ఆత్మస్వరూప జ్ఞానము కడిగివేయును అది మనం చూస్తున్నాము భాష్యంలో ఉన్నట్లున్నాము స్టార్ట్ చేయాలి ఎత్పరం జ్ఞానప్రకాశితం తస్మిన్ బ్రహ్మణి గతా బుద్ధి ఏషాంతే తద్బుద్ధయ దాని ఎందు బుద్ధి గలవారు బుద్ధి అంటే యుక్తి యుక్తి ఇంటలెక్ట్ మన బుద్ధి మన మనస్సు ఆత్మ అంటే మనస్సు తదాత్మాన బుద్ధి అంటే బ్రెయిన్ మనస్సు అంటే హార్ట్ సో మన జీవితంలో బ్రెయిన్ ఉండాలి హార్ట్ ఉండాలి ఇది వేదాంతుల లాంగ్వేజ్ అదే మోటప్పుడు సైకాలజిస్ట్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి హృదయం అనేది వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి అదే వాళ్ళకి హృదయం గురించి మాట్లాడకూడదు హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ దానికి వాళ్ళకి మనస్సున్నా బుద్ధిన్నా ఏమన్నా ఇక్కడే వాళ్ళు ఏమంటారు లెఫ్ రైట్ లెఫ్ట్ సైడ్ అంటారు వాళ్ళకి లెఫ్ట్ సైడ్ బుద్ధి రైట్ సైడ్ మనస్సు వాళ్ళ లెక్కది మోడ ఎందుకంటే వాళ్ళ ఎనాటమీ పీపుల్ ఎనాటమీ వాళ్ళకి ఫిజికల్గా కనపడాలి అక్కడ మనం హార్ట్ అన్నాం అనుకోండి హార్ట్ ఫిజికల్ హార్ట్ కాదు అది ఇది ఫిగరేటివ్ హార్ట్ కాబట్టి వాళ్ళు దాన్ని అంగీకరించారు సో లెఫ్ట్ సైడ్ అంటే ఇంటలెక్ట్ రైట్ సైడ్ అంటే మనస్సు ఆ రకంగా లెక్కసుకుంటారు వాళ్ళు ఏమంటారు చూసినా లెఫ్ట్ సైడ్ని అది దాన్ని డెవలప్ చేస్తే సరిపడదు రైట్ సైడ్ కూడా డెవలప్ చేయాలి అని అనుకున్నారు అని బాగా ఈ మధ్యని బాగా లెఫ్ట్ సైడ్ ఎలా డెవలప్ అవుతుంది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ క్వశ్చన్ బ్యాంక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇదంతా లెఫ్ట్ సైడ్ డెవలప్ అయిపోతూ ఉంటాయి ఐఐటి అలా డెవలప్ అవుతుంది రైట్ సైడ్ ఎలా డెవలప్ అవుతుంది రైట్ సైడ్ డెవలప్ అవ్వాలంటే పోతన్న గారి గజేంద్ర మోక్షం నాన్నయ్య గారిది ఒక సెక్షణం అలాగే ఆధునిక కవులు విడిఆర్ శాస్త్రి గారి శివభారతంలో జో అలా మనకు ఉంది చిన్నప్పుడు సెలక్షన్స్ పద్యాలు ఆ పద్యాలు షేక్స్ ఇంగ్లీష్లోకి వస్తే షేక్స్పియర్ డ్రామా ఒకటి ఇవన్నీ చదువుతుంటే రైట్ సైడ్ డెవలప్ అవుతుంది మనం ఉన్న మనం హై స్కూల్కి వెళ్ళే రోజుల్లో ఇవన్నీ ఉండేవి ఇవే అవి కూడా ఉండేవి ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ ఉండేది ఏదో ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ ఉండేది ఇంగ్లీష్ క్లాస్లో షేక్స్పియర్ డ్రామా కొంతకాలం నుంచి ధర్నాక్ష డ్రామా కొంతకాలం నుంచి పోయిటరీ ఉండేది ఫస్ట్ క్లాస్ ఇప్పుడు అసలు ఈ లాంగ్వేజెస్ క్లాసిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కట్టగట్టే అవతల పారేసారు ఇవి మనకనే ఒక సెటిల్మెంట్కి వచ్చేసారు వచ్చేసి మ్యాథమేటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తప్ప ఇంకేమీ వద్దు అని ఇప్పుడు ఆర్ట్స్ కాలేజెస్ ఏమి లేవు ఒకప్పుడు కాలేజీ ఉంటే ఆర్ట్స్ కాలేజే కాలేజ్ ఉంటే దాని పేరేమిటి ఆర్ట్స్ కాలేజ్ దాంట్లో సైన్స్ కూడా ఉండేది ఇప్పుడు ఆర్ట్స్ కాలేజెస్ లేవు క్లాసికల్ సైన్సెస్ కూడా లేవు నో క్లాసికల్ సైన్స్ ఇప్పుడు కేవలం ఇంజనీరింగ్ కాలేజీలే ఉన్నాయి ఇంకా ఏ కాలేజీలు లేవు ఏమంటే ఎవటో మరి విడ్డోర్ వర్షం కాదు లోకల్లో ఇంజనీర్ పూర్వం లేడీస్ అయినా కనీసం ఆర్ట్స్ సైన్సెస్ చదివారు ఇప్పుడు లేడీస్ కూడా చదవడం మానేస్తారు వాళ్ళు కూడా ఇంజనీరింగే ఐటీ ఇంజనీరింగ్ చదువుతున్నారు సో దేవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్ అని పెద్ద బస్సు సో అది చూసి ఓహో ఇలా ఉంది సమాజం ఇలా ఉంది కాబట్టి లెఫ్ట్ రెండు కూడా డెవలప్ అవ్వాలి అలాగే మన జీవితంలో కూడా బుద్ధి మనస్సు అంటే యుక్తి బుద్ధికి యుక్తి అని పేరు మనస్సు అంటే ఇమోషన్స్ భావావేశము భావావేగము ఇమోషన్స్ ఆ రెండు కూడా ఉండాలి ఆ రెండు దేని ఉండాలి ఒకే తత్వము ఉండాలి మనము ఒకటి భావావేశం ఒక చోట బుద్ధి మరో చోట అలా వర్క్ అవుతారు అలా ఉండకూడదు మన యుక్తి శాస్త్ర విచారం శాస్త్ర విచారం చేసి ఆత్మ ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిర్ధారించుకునేందుకు బుద్ధిశక్తిని ఉపయోగించాలి గీత భాష్యం చదువుతున్నారంటే బుద్ధిశక్తి బాగా ఉండాలి లేకపోతే ఎలా చదువుతారు తర్వాత మనస్సు కూడా దాని మీదే ఉండాలి మనస్సు సంసారం ఉండకూడదు బుద్ధి దేవుడి మీదాను యుక్తి దేవుడి పాఠం దగ్గరను మనస్సు సంసారం మీద ప్రేమ సంసారం మీద ఉందనుకోండి ఇది లేకపోతే ప్రేమ దేవుని మీద బుద్ధి ఉనికి అకౌంట్లో వేసుకుంటూ దానికే ఉపయోగిస్తాడు తప్పించి భాష్యాలో వీస్ అవ్వడానికి బుద్ధి ఉపయోగించదు అనుకోండి అది కూడా సరికాదు కాబట్టి బుద్ధి మనస్సు రెండు ఒకే చోట పెట్టాలి దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్ మైండ్ అంటే బుద్ధి అనర్థం హార్ట్ అంటే మనస్సునర్థం ఆ సెన్స్లో యువర్ హార్ట్ అండ్ మైండ్ రెండు ఒకే దాని మీద ఉండాలి అప్పుడే ఆ తత్వం మనకు అనుభవానికి వస్తుంది తద్బుద్ధయ తదాత్మాన తదంటేటి పరబ్రహ్మ తస్మిన్ బ్రహ్మణి ఏ పరబ్రహ్మ ఇంతకు ముందు శ్లోకంలో ఎత్ పరం జ్ఞాన ఏ పరతత్వము అంటే ప్రకృతికి అతీతమైనటువంటి ఏ పరమాత్మతత్వము జ్ఞానము చేత ప్రకాశింపజేయబడుతుందో జ్ఞానమే దాన్ని ప్రకాశింపజేస్తుంది కర్మ భక్తి They they have their relevance, they have their their relevance, దేహవ్ దేర్ రిలవల్స్ దేహవ్ దేర్ లెవెల్స్ అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపం మటుకు జ్ఞానం చేతనే మనకి ప్రకాశింపజేయబడుతుంది అటువంటి ఆ పరమాత్మ స్వరూపమునందు ఫిక్స్ అయిన బుద్ధి గలవారు గతా బుద్ధి గత అంటే పొందిన తస్మిన్ గత దాని ఎందు చేరుకున్న బుద్ధి ఎవరికి గలదో వారు తద్బుద్ధయ అంటే చూడండి ఇప్పుడు బుద్ధిశక్తిని ఆ ఆత్మసత్వాన్ని తెలుసుకునేందుకు గాను మనం చక్కగా వినియోగించడం అలవాటు చేసుకోవాలి మన బుద్ధిశక్తిని బిజినెస్లోను క్యాల్ అకౌంట్స్లోనూ పెట్టి ఆత్మతత్వం నాకు కావాలంటే అక్కడి నుంచెస్ట్ ఉంది మన బుద్ధిశక్తిని దాని ఎందుకు పెట్టాలి యత్నవీరం కామయంతే వేదాహ ఎవడైతే తన శక్తియుక్తుల్ని దాని ఎందుకు పెడతాడో అటువంటి వాడిని వేదములు ప్రేమిస్తాయి అంటే వాడికి వేదాలన్నీ వస్తాయి ఏమి యో జాగార తం రుచః కామయంతే యో జాగార తం సామాను కామయంతే ఎవడైతే ఎలర్ట్గా ఉంటాడో సూక్ష్మమైన బుద్ధిశక్తితో ఎలర్ట్గా ఉంటాడో ఎలర్ట్ అంటే బుద్ధి వాడు వాడిని రుచులు సామలు ప్రేమిస్తాయి అంటే వాడికి శాస్త్రములు హస్తగతములు అవుతాయి కాబట్టి తద్బుద్ధయ తర్వాత తదాత్మాన పరం బ్రహ్మాం ఆత్మే శాంతే తదాత్మానహ ఆ పరబ్రహ్మయే మనస్సులో నిండి ఉన్నవాడు అలాగే అంటే సదైవ పరబ్రహ్మ ఆత్మ అంటే సచిదానంద ఆత్మ అని చెప్పారనుకోండి కరెక్టే బ్రహ్మయే ఆత్మ సందేహం లేదు కానీ అక్కడ సాధన చెప్తున్నారు కదా జ్ఞాన కలిగినప్పుడు బ్రహ్మయే ఆత్మ తెలుస్తుంది కానీ సాధనా స్థాయిలో మాట్లాడుతున్నాం కనుక అక్కడ ఆత్మశుద్ధానికి మనస్సు కోరి పెట్టుకోవాలి తర్వాత పన్నెండో అధ్యాయంలో మనకు వాక్యం కనపడుతున్నాం మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధి నివేశయ సో నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధం న సంశయ అని మొత్తం సో నీ మనస్సును నా ఉంచుము నీ బుద్ధిని నాయందు ఉంచుము రెండూ ఉంచాలి కేవలం మనస్సొక్కటి దేవుడి పెట్టి బుద్ధి సంసారం మీద పెట్టకూడదు లేకపోతే సాధారణంగా అలా చేస్తారు మనస్సు అంటే విశ్వాస ప్రధానంగా ఉంటుంది బుద్ధి అంటే జ్ఞాన ప్రధానంగా ఉంటుంది దేవుడి దగ్గరికి వచ్చేప్పటికీ విశ్వాసప్రధానమైన ప్రవృత్తిని కలిగి ఉంటారు కేవలం విశ్వాసం విశ్వాసం అనే లేదా జాతి ముందుకు రాదు అక్కడే ఫిక్స్ అయిపోతారు సంసారం దగ్గరికి వచ్చేప్పటికీ విశ్వాసం ఉండదు ఎవరిని నమ్మడం దేన్ని నమ్మడు విశ్వాసం ఉండదు ఈ కూడా ఈ బిజినెస్ అంత మీద దేవుండే నడిపిస్తున్నాడని విశ్వాసం పెట్టడం అక్కడ బుద్ధి ఉపయోగించి తన శక్తి యుక్తి అంతా ఉపయోగించి దాన్ని మేనిఫులేట్ చేసే ప్రయత్నం చేస్తాడు అలా ఉండకూడదు ఎక్కడ నీ విశ్వాసం ఉందో అక్కడ బుద్ధి కూడా ఉండాలి అంటే ఏమిటి స్వామి మీద నాకు విశ్వాసం ఉంది సత్యనారాయణ స్వామి అంటే ఏమిటో తెలుసుకుని బుద్ధి కూడా ఉండాలి కేవలం విశ్వాసం ఉంటే సరిపడదు సో మయ్యేవ మన ఆధర్స్వ మై బుద్ధిని నివేశయ్య రెండు కలిపి హార్ట్ అండ్ మైండ్ ఒకే దాని మీద ఉండాలి సాధారణంగా మనుషులు హార్ట్ అండ్ మైండ్ని డివైడ్ చేసి పెట్టుకుంటారు డివైడ్ చేసి మై హార్ట్ ఈజ్ హియర్ మై మైండ్ ఈజ్ హియర్ బిజినెస్కి వెళ్తారు బిజినెస్ చేసినప్పుడు ఇంకే దృష్టాంతం బిజినెస్ అంటూ ఉంటారు మరోలా ఏమనుకోకండి బిజినెస్కి వెళ్ళినప్పుడు అక్కడ హార్ట్ ఉండదు మైండే ఉంటుంది ఇంటికి వస్తే మైండ్ ఉండదు హార్ట్ే ఉంటుంది అలా చేస్తారో అలా చేస్తారు అలా చేస్తే అలా తయారవుతారు బిజినెస్లో కర్కశంగా తయారవుతారు ప్రేమని చూపించరు కస్టమర్ మీద కొంచెం ప్రేమ చూపిద్దామనే ఆలోచన ఉండదు కర్కశంగా అలాగే పార్ట్నర్ తోటి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండదు ప్రతి పైసా కూడా అకౌంట్ చెప్పాలన్నట్టుగా ఉంటుంది అక్కడ మైండే కానీ హార్ట్ లేకపోవడం ఇంటికి వస్తే ఇక్కడ ఇంక మైండ్ ఉండదు హార్టే దాంతో ఇంట్లో అది ఆ బాంబు ఎక్స్ప్లోర్ అయ్యే వరకు వీడికి తెలియని కూడా మూర్ఖంగా ఉండిపోయింది సంథింగ్ ఈజ్ కుకింగ్ అనుకోండి అదేదో ఎక్స్ప్లోర్ అయిన తర్వాతే తెలుసు వీడికి ఎందుకంటే మైండ్ ఉండదు కదా వీడికి హార్ట్ే వస్తుంది కదా అలా కాబట్టి అలా ఉండకూడదు మైండ్ అండ్ హార్ట్ రెండు కూడా అంటే రెండు కూడా తీసుకెళ్లి సంసారంలో పెట్టమని కాదు రెండు కూడా ఆ పరమాత్మ ఎందు మనము అర్పితము చేయగలము తన్ష్ా నిష్టా అభినివేశాత్ సర్వాణి కర్మాయస్ తస్బ్రమణి ఏ అవస్థానం ఎన్ష్ా దానీయందే నిష్టగలవాడు నిష్ట నిష్టం తులసి తెష్ట కుదిరితే నిష్ట కుదురుతుందనే సాక తెష్ట అంటే కూర్చోటం ఒక గంట సేపు మీరు కూర్చోగలిగితే మీకు ఆ సబ్జెక్టు మీద నిష్ట కూడా కుదురుతుంది ఇప్పుడు మీరు పూజ చే పూజలో నిష్ట కుదరాలనుకోండి అప్పుడు ఏం చేయాలి ముందు తెష్ట కుదరాలి ఒక గంట సేపు పేట మీద మీరు మాట్లాడకుండా కూర్చోగలిగితే నిష్ట కుదురుతుంది అలాగే ధ్యానం చేసేప్పుడు కూడా ధ్యానంలో నిష్ట కుదరాలంటే ముందు ఏం కుదరాలి తిష్ట కుదరాలి అని చేతనే ముందు ఆసనంతో ప్రారంభం ముందు ఆసనం అంటే కూర్చోవడం ఆసనం అంటే పేటని కాదు కూర్చోవడం కూర్చోవడానికి వాడే ఇది అది సెకండరీ ప్రైమరీ ఆసనం ఇది సిడే ముందు నిష్ట కుదరాలి తిష్ట కుదరాలి తర్వాతే నిష్ట కుదరదు అలాగే మనం కూడా ఆత్మనిష్ఠులమై ఉండాలి సంసార నిష్ఠులుగా ఉంటారు జన్మలు సంసారంలో బోల్డ్ అంత నిష్టను చూపిస్తారు ఏమైంది సంసారంలో చూపిస్తే నిష్ట ఏమైంది ఆ సంసారం ఎలా ఉంటుందంటే అది అది మీరు ఎంత సవరిస్తున్నా ఎంత అలంకారాలు చేసినా దానికి ఎన్ని మార్పులు చేర్పులు చేసినా అది అలాగే నీరు కారిపోతూ ఉంటుంది సంసారం మళ్ళీ ఎప్పటికప్పటికి కుక్క కోక వంకరు సాగుత మీరు ఒక సంవత్సర కాలం దాని అంతా సరిచేసి సరిచేసి అమ్మ సెటరైట్ చేశాననుకుంటే మళ్ళీ అలా తలకా మళ్ళీ ఇది తీసేపటికి మళ్ళీ అది మొదటికి వస్తుంది మళ్ళీ సెట్రైట్ చేయాలి అలా అదే ఉంటుంది ఆ సంవత్సరం అది ఎప్పటికీ సెటిల్మెంట్ ఏమి ఉండదు మనము ఒక నిర్ణయం చూసుకుని దాన్ని త్యాగం చేసేసి బయటపడాలి కానీ అదంతా సెట్రైట్ అయిన తర్వాత నేను వేదాంతం చదువుకుంటానంటే అది జన్మలో అవనట్టు ఈ జన్మలో కాదు ఇంకో జన్మలో కూడా అవద్దు అలలు అలలు తగ్గాక స్నానం చేస్తానన్నట్టు సముద్ర స్నానానికి వెళ్ళి స్నానం ఎప్పుడు చేస్తావా అంటే అలలు తగ్గేక చేస్తానంటే అలవెప్పుడు తగ్గితే మీరు స్నానం చేస్తారు అది అవధది కాబట్టి అలా ఉండకూడదు నిష్ట ఉండాల్సి ఈ నిష్ఠకి దృష్టాంతా ఏం సముద్రంలో సముద్రంలో ఒక షిప్పు వెళ్తూ వెళుతుంటే ఆ షిప్పు పోర్టుకు వచ్చినప్పుడు ఒక పక్షి వెళ్ళి దాని ఉంటుంది కదా దాని ఏదో మా మ్యాస్ట్ ఉంటుంది కదా దాని ఏమైనా కొయ్యాలి అది అంటే ఈ వలవే ఆ తెరచాప కొయ్య ఈ తెరచాప కొయ్య మీద వెళ్ళి పక్షి కూర్చుంది ఆ పక్షి కూర్చుని అలా ప్రభుత్వ సౌందర్యాన్ని తిలకిస్తూ ఉండిపోయింది ఈ షిప్పు బయలుదేరి సముద్రంలో వెళ్తాయి ఇప్పుడు ఆ పక్షి అక్కడ ఉంది ఈ పక్షి ఏం చేసింది అటు వెళ్ళింది ఎగిరి ఎక్కడికి వెళ్తుంది ఎదు ఇంకా నిలబడ్డానికి చూడలేదు అని చేత ఎగిరి ఎగిరి అలిసిపోయి మళ్ళీ వెళ్ళి ఆ షిప్పు మీదే బాగా ఆ షిప్ మీదేవో వీళ్ళు వాళ్ళు పారసిన ఆహార ప్రీతులు ఇవే ఇవి ఉంటాయి అవి తింటూ అక్కడ ఉండవు మళ్ళీ ఆ షిప్ నిద్రపెట్టి ఇటు ఎగిరింది ఎక్కడికి వెళ్తున్నా మళ్ళీ షిప్ ఆఖరికి నాలుగు వైపులా ఎగిరి ఎగిరి అదే ఒక నిర్ణయానికి వచ్చింది ఏమని మనకి ఈ షిప్పే చేరాను ఇంకా ఈ చుట్టూ సముద్రం తప్ప మనకి ఆ పక్ష ఇచ్చేది ఏమీ లేదు ఈ షిప్ మాత్రమే చేరాను దాన్ని నిష్ఠాంతాలు ఇంకా ఆ ఏం చేసిందంటే ఆ నిర్ణయానికి వచ్చేసి అక్కడే కూర్చుని అక్కడ వీళ్ళు పారేసిన ఆహార ప్రతిలోవి తింటూ అక్కడే కూర్చుంది అలాగా షిప్ అంటే భగవద్గీత షిప్ మనం భగవద్గీత మీద కూర్చుని ఉన్నాం భగవద్గీతను ఉన్నాం మన చుట్టూ సంసార సముద్రం ఉంది ఎలా ఉంది సముద్రం మీరు సముద్రంలో తుఫాను ఎలా అలా ఉంది మామూలు సముద్రంలా కూడా లేదు భయంకరమైన తుఫాన్ వస్తే ఎలా ఉంటుందో మన సమాజం అలా ఉంది ఉప రాబోతున్నాయి మరొకటి మరొకటి ఎంత కల్లోలంగా ఉండాలో ఒకవైపున ఉప ఎన్నికలు ఒకవైపున మిర్చి దుకాణం కాలిపోయింది మిర్చి కాలిపోయింది పిర్చి కాకపోతే ఏమిటి ఆ గుంటూరులో వేడి ఈ మిర్చి అంతా అక్కడ పోవేయడం మిర్చి పండటం లేదన్నాం పండిన తర్వాత ధర లేదన్నాం దాన్ని తీసుకొచ్చే గుట్ట వేయటం గుట్ట వేసి అక్కడేమో ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి ఏ ఎలక్ట్రికల్ కనెక్షన్ సక్రమంగా ఉండదు అన్నీ ఇలా ముడులు పెట్టి ఇటు మూడు పెట్టి అటు మూడు పెట్టి అలాగే కానీ ఏది సక్రమంగా ఉండదు ఏ ఎలక్ట్రికల్ కనెక్షన్ కూడా మార్కెట్ గవర్నమెంట్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది గవర్నమెంట్ నిర్వహించిన మార్కెట్ యార్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది దానికి మంటలు వస్తే ఆర్పడానికి పైరింజిన్ వెళ్ళడానికి దారి లేదు వే పైర్ ఇంజిన్ వెళ్ళదు చూడలేదు అక్కడ దారి లేదంటే పైరింజన్ వెళ్ళదు చూడట్లేదు ఓవర్ అంటే అలా వండుతూ ఉండడమే సో అదో కల్లోలం ఎలక్షన్స్ ఇంకో కల్లోలం ఈ సెంటిమెంట్ ఉందా లేదా అని ఇదో కల్లో ఈ లోపల వర్గీకరణ కల్లోలం ఈ వర్గీకరణలో ఇటు ఒక కల్లోలో అటు ఒక వర్గీకరణ చేస్తే వీళ్ళు దెబ్బలాట చేయకపోతే వాళ్ళు దెబ్బలాట ఇప్పుడు ఏం చేయాలి సో ఇంత ఎంత కల్లోలన్న ధరలు పెరిగిపోయాయని అదో కల్లోలు మా ధరలు పెంచలేదు బాబో ఆటో వాళ్ల కల్లోలు ఈ రకంగా సమాజం అంతా ఎలా ఉందంటే తిరుపతిలో పెరిగిన రద్దీ భక్తుల రద్దీ కల్లోలం తిరుపతి అలా ఉన్నంత చాలా భయంకరంగా ఉంది కదా అక్కడిని అక్కడి నుంచి పారిపోవాలనిపించిట్లా ఉంది కదండి అంత రద్దీ ఎండలు ఎవరికి మతి లేదు అలా ఉంది సో సమాజం కూడా చాలా అల్లకల్లోల అవస్థలో ఉండే తుఫాను వచ్చిన సముద్రంలో ఉండే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ పక్షిలాగే ఎగిరెగిరి అక్కడెక్కడెక్కడో వాళ్ళతానంటే ఎక్కడ వాళ్తాం చక్కగా వెనక్కి వచ్చేసి ఆత్మనిష్టతో ఏదో కడుపుకు కావాల్సిన రెండు మెతులు తిని ఏకాంతంలో జపము ధ్యానము చేసుకుంటూ ఈశ్వరుని స్మరించుకుంటూ సంసార వాసనల్ని పూర్తిగా వదిలిపెట్టేసి ఆయన ఏమంటున్నారో గమనించారా అభినవేశం ఉండాలన్నారా అంటే ఇంకా అది అభినవేశానికి గట్టిగా పట్టుకోవడం పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టనే గట్టిగా పట్టవలయం పట్టి చూట కంటే పడి చచ్చుటే మేలు విష్ణుదాభిరామ వినురవేమ అన్నట్టు పట్టుకోవాలి దాన్ని అభినివేశము అంటారు ఈ అభినివేశ శబ్దం నేను చాలా చిన్నప్పుడు వ్యాకరణం ఈ రోజుల్లో చదివాం అభినివిశ అనే సూత్రం ఒకటి అభినివిష్ విశ్ అనే మీద అభినీ అనే రెండు ఉపసర్గలు చేరిస్తే అభినీవిష్ అనే ఒక రూపం తయారవుతుంది దాని మీద గుణం ఏదో వచ్చి ఉపధ గుణమేదో వచ్చి పింపివేశ అవుతుంది సో ఆ పదానికి అర్థం ఏమిటంటే దాన్నే గట్టిగా పట్టుకుంట అని అర్థం అది నిష్ఠ అంటే అర్థం అది దానికే తాత్పర్యం తాత్పర్యం అంటే ప్రతిపదార్థ తాత్పర్యాలు ఆ తాత్పర్యం కాదు తాత్పర్యం అంటే తత్పర తత్పర అదే పరమ లక్ష్యం తప్ప మరొకటి లేదు దాన్ని తాత్పర్యమే అని అది ఉండాలి అది ఎలా వస్తుంది సర్వాణి కర్మాణి సన్యస్య తస్మిన్ బ్రహ్మణి ఏ అవస్థానం ఆ పరబ్రహ్మ ఎందే సర్వకర్మ సన్యాసియ మనం చూసాం కదా అంతకు ముందు శ్లోకంలో నవద్వారే పురే దేహి నైపున్న కారయణి అంటే కర్తృత్వ భోక్తృత్వములను ఆ పరబ్రహ్మయ్యి సమర్పించేసి బ్రహ్మణ్య ఆధాయ కర్మాణి సంగం తక్వా కరోతి నిత్యతే నసపాపేన పద్మపత్రం ఇవామి చదివాడు కదా కాబట్టి సర్వకర్మ సన్యాసం సర్వ నే నేను రామకృష్ణుల వారు చెప్పేవారు నేను యంత్రమును నువ్వు యంత్రి అని చెప్పేవారు ఆయన పాట పాడుతూ ఉంది నేను యంత్ర నేను యంత్రా నువ్వు యంత్రి కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ నిఖిలానంద్ గారు ఎలా చేశారంటే ఐఆమ్ ది మెషీన్ అండ్ యూఆర్ ది ఆపరేటర్ అది ఈగో మాట ఏమిటి అది కూడా మెషిన్లో భాగమే మెషిన్లో భాగం ఈగో మరి విల్ ఏమిటి ఈ విల్లు కూడా హయ్యర్ విల్ ఈశ్వరుని యొక్క విల్లుకి లోబడి పనిచేస్తుంది అంటే దీని ఇంటికి విల్లు పేరు పెట్టడం మా పెట్టకపోవడం పెడితే పెట్టుకోవచ్చు కాబట్టి ఆ విధంగా సర్వకర్మ సన్యాసం నేను భక్తిగా చెప్పాను దాన్నే జ్ఞానంగా చెప్పచ్చు అడితే భాష మార్పు ఇస్తే విషయం అదే తనకు ఆ చేసి కేవలము ఆ పరబ్రహ్మరూపుడై నింగుత సద్రూపుడై నిందిత దాన్ని కన్నిష్టాహ అని అంటారు ఆ నిష్టం ఉండాలి ఎప్పుడు కూడా ఆత్మనిష్ఠులే ఉండాలి భగవాన్ రమణ మహర్షి చెప్పినట్టుగా అయాంనెస్లో నిలిచి ఉండాలి అయాంనెస్ నిలిచి ఉండాలి ఇప్పుడు మనం ఏమనుకున్నాం జ్ఞాన నిర్ధూత కల్మషాహాని కదా మనస్సు అద్దం అద్దంలో ఆత్మతత్వం ప్రతిఫలిస్తుంది ఎప్పుడు అద్దం ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఒపేక్గా ఉండకూడదు మట్టి పట్టేసి కల్మషం అంతా ఉంటే ఒపేక్ అయిపోయి అద్దంలో ఏమీ ప్రతిఫలించదు అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి అది ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే అలాగా దాని మీద పట్టిన మట్టిలంతా తిచ్చిచేయాలి మజిలు తుడడానికి తడిగుడ్డ కావాలి తడిగుడ్డతో మజిలి తిద్ది చేయచ్చు అద్దం తడిగుడ్డ ఏమిటి వెట్క్లాత్ అదేమిటి అంటే అహమస్మి అదే వెట్ అహమస్మి అయాంనెస్లో నిలిచి ఉంటారు ఎప్పుడైతే మీరు అహమస్మి అనే అయాంనెస్లో నిలిచి ఉంటారో ఆబ్జెక్టివ్ వరల్డ్ అంతా డ్రాప్ అయిపోతారు ఎందుకంటే అయాం తప్ప ఇంకేం లేదు అయాముకి పక్కన ఇంకేం లేదు కేవలం అయామే ఆబ్జెక్టివ్ వరల్డ్ అంతా డ్రాప్ అయిపోతే ఆ సబ్జెక్టివిటీ కూడా డిజాల్వ్ అయిపోతుంది డిజాల్వ్ అయిపోయి శుద్ధ చిద్రూపంగా సచ్చిద్రూపంగా మీరు మిగిలి ఉంటారు దాన్నే ఆత్మనిష్ట అని అంటారు ఈ ఆత్మనిష్టని అభ్యాసం చేయాలి ఈ ఆత్మనిష్టని అభ్యాసం చేయాలంటే మీరు కబూర్లు చెప్తూ ఆత్మనిష్టను ఎలా అభ్యాసం చేయగలుగుతారు కాబట్టి ఏకాంతంలో ఉండాలి సాలిట్యూడ్ని ప్రేమించాలి సాలిట్యూడ్లో ఉండాలి సాలిట్యూడ్లో మననం చేసుకోవాలి స్వాధ్యాయాత్ యోగమాసీత యోగాత్ స్వాధ్యాయమావసేత స్వాధ్యాయ యోగయుక్తాత్మ అంటూ ఇంకేదో ఉండదు సో మననం చేయి కొంతసేపు మననం చేసిన తర్వాత ఇంకా మననం చాలు అనిపిస్తే ధ్యానం చేయం కొంతసేపు ధ్యానం చేసేప్పటికీ మనస్సు అలుసు అలిసిపోతుంది అప్పుడు ధ్యానం వదిలిపెట్టి మళ్ళీ మననం చేయాలి మననం నుంచి ధ్యానంలో ధ్యానం నుంచి మననంలో ఈ విధంగా ఒకవైపు ధ్యానము ఇంకోవైపు మననము ఈ రెండింటితోటి నీవు జీవితాన్ని గడుపుతూ ఉండు నీకు ఆ ఆత్మతత్వము నీకు ప్రకాశిస్తుంది దాన్ని నిష్ఠ అంటారు దాన్ని కాబట్టి ఎంతవరకు సంసారంలోకి వెళ్ళడం అవసరమో ఆ పక్షి ఏం చేస్తుంది కొద్దిగా సముద్రంలోకి ఎగురుతుంది అక్కడ చేపను పట్టుకుంటుంది మళ్ళీ వచ్చి ఆ మీద కూర్చుంటుంది ఆ చేపను వింగేసి ఆ షిప్పు మీద కూర్చుంటుంది ఆ షిప్ వెళ్తూ సముద్రంలో మళ్ళీ ఒక గంట రెండు గంటలు పడితే దానికి ఆకలి వేస్తుంది చూస్తుంది ఎక్కడో చేప ఎగురుతున్నట్టుగా సముద్రంలో చేపలు ఎగురుతూ ఉంటాయి మళ్ళీ ఓ చేపట్టుకుంటుంది పట్టుకుని వచ్చి మళ్ళీ షిప్ మీద భక్ష్యం కూర్చుంటుంది ఆ విధంగా భిక్షకి దీనికి దానికి సంసారంలో ఏదో చిన్న పనులు ఇవ్వంటాయి వెళ్లడం ఆ డబ్బులు వాళ్ళ మొహాన్ని పారేయడం అవి తీసుకోవడం వేచ్ఛపరడం అలా నిష్టగా ఉంటుంది అది తన్నిష్ట ఎందుకు ఇలాగ ఉండడం మనస్సు దాని మీద పరమాత్మతత్వం మీదే పెట్టి బుద్ధి దాని మీదే పెట్టి నిష్ఠంతో దాని మీదే పెట్టేస్తే అంటే జీవితం అదే కన్స్యూమ్ అయిపోతే ఇంకా మనకి లభించి ఏం లభిస్తుంది అదే లభిస్తుంది ఇంకేం లభించదు తత్పరాయణ ఎప్పుడు కూడా అయనము అంటే లక్ష్యము గమ్యము తదేవా పరం అయనం ఎస్ సహ తత్పరాయణ బహుజనం అయితే యశాంతే అది ఏ పరమ లక్ష్యము ఎవరికో వారు అదే పరమ లక్ష్యం ఇంకా మరొకటి లేదసలు అంటే ఎలాగనమాట ఇప్పుడు మీరు ఈశ్వరుణ్ణి దేనికోసం ఈశ్వరుణ్ణి అంటే డబ్బు బాగా వస్తుంది అందుకోసం ఈశ్వరుని ఇప్పుడు ఈశ్వరారాధన చేసేప్పుడు ప్రతి సందర్భంలోనూ ఈశ్వరారాధన చేస్తారు కొబ్బరికాయ కొడతారు దీపం వెలిగిస్తారు అగరబతి వెలిగిస్తారు పూజ చేస్తారు రక్షిణిస్తారు అన్నీ ప్రతి సందర్భంలోనూ చేస్తారు సో నిజంగా చాలా చిత్రంగా ఉంటుంది ప్రతి సందర్భంలోనూ చేస్తారు కానీ ఆ సందర్భానికి గమ్యం ఏమిటి ఒక సంసార గమ్యమే ఉంటుంది ఇప్పుడు కొత్త షాప్ ఓపెన్ చేసి ఎంత పూజ ఆ వేళ వాడు చేసిన పూజ మామూలు మోక్షకాముడు కూడా అంత పూజ ఎప్పుడు చేయాలి ఈ కొత్త షాప్ ఓపెన్ చేసే వాళ్ళు ఉన్నారు దిసరా వాడు ఎంత పూజ చేస్తాడో అంత పూజ చేస్తాడు ఆవేళ వెళ్ళినట్లయితే దక్షిణకి సమృద్ధిగా దక్షిణ కూడా చాలా ఉదారంగా కూడా ఉంటాడు నుంచి బిగించి కూర్చుంటాడు అక్కడ పూజ చేస్తాడు చాలా ప్రేమగా చేస్తాడు దానికి అయనం ఏమిటి ఆ పూజకి అయనం ఏమిటి ఆ షాపు లాత ఇంకోటి స్వర్గాన్ని కోరి యజ్ఞం చేస్తున్నారు కామాత్మాన స్వర్గపరాహ అన్నారు శ్రీకృష్ణుడు ఒకటో రెండో అధ్యాయ స్వర్గపరాహ అరే వీళ్ళు స్వర్గాన్ని కోరి పూజలన్నీ యజ్ఞాలు యాగాలు చేస్తున్నారే వీళ్ళు కామాత్మానహ అనేసరే వీళ్ళ స్వరూపం వీళ్ళని పిండితే ఆ కోరికలు రాలతాయి కామాత్మాన స్వర్గపర వీళ్ళ హృదయమంతా కామనలే నిండి ఉన్నాయే అని అన్నారు సో కాబట్టి ఏమిటి లక్ష్యం స్వర్గం లక్ష్యం అయితే వాళ్ళు ఈ కేటగిరీలోకి రాదు కొంతమంది ఇంకేదో లక్ష్యం వైకుంఠం లక్ష్యం మరొకటి లక్ష్యం మరొకటి లక్ష్యం మీరు కైలాసం లక్ష్యం మరొకటి లక్ష్యం అలాంటి లక్ష్యాలు ఏది పెట్టినా అది తత్పరాయణలోకి రాదు తదేవ పరం తదేవ పరమయనం పరాగతి ఏషాంభవతి కేవల ఆత్మరత ఇర్థ ఈ లోకం కావాలి ఆ లోకం కావాలి లోకాలకు వెళితే కూడా మన పరిస్థితి ఏం మార్పు ఉండదు వెళ్తే మనకు అలా భ్రమ కలుగుతుంది కానీ ఈ ఈ లోకాలకు వెళ్ళడం ఎలాంటిదంటే అమెరికాకి వెళ్ళడం అమెరికాకి వెళ్ళారనుకోండి వీడి పరిస్థితుల్లో ఏమైనా మార్పు కాదు ఈ రిమైన్స్ ద సేమ్ ఇన్ఎడిక్వేట్ సీకింగ్ పర్సన్ సేమ్ ఇన్డిక్వేట్ స్పీకింగ్ పర్సన్ వీడి లోపల వెళితే నయా పైస కూడా తగ్గదు ఇప్పుడు మీరు ఆలోచించండి ఓ ఒకడు ఉన్నాడు వాడి జీవితం చాలా సింపుల్గా ఆరంభించాడు సో రెండు పూట్ల భోజనం తప్ప సరే ఏదో కలిసి ఏదో సినిమాల్లో యాక్షన్ ఏదో చేసాడు కలిసి కోటికి పడగలైతే వాడికి ఆ డబ్బులో రాకముందు భేదవాడిగా సింపుల్ పర్సన్గా ఉన్నప్పుడు మనస్సులో ఏ వెలిపి ఏ లోటు కలదో ఏ ఇన్సెక్యూరిటీ కలదో కామనా భయము ఈ రెండు ఉన్నాయి కదా వాటి నుంచి బయటపడ్డానికే కదా ఇంత కష్టపడి ఇంత ధనాన్ని పోగేశాడు ఈ రెండు ఏమైనా తగ్గాయా తగ్గలేదు తగ్గగా ఏం చేశాడు ఈ కోట్లు తీసుకెళ్లి ఒక క్రికెట్ టీం కొన్నాడు క్రికెట్ టీం కొండం ఏమిటంటే టీం కొండే ఏం ఇది కొత్త పిచ్చిది ఈ టీం కొంటే ఈ టీము నెగ్గితోంటే వీడికి ఉత్సాహం కానీ వాళ్ళు నెగ్గింటే నెగ్గి ఓడిపోతున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు కొత్త బ్యాంక్ ఒకటి కొట్టుకున్నాడు ఇప్పుడు దేవుని ఓ దేవుడా దేవుడా దేవుడా నా టీము నెగ్గి ఇట్లా చెయ్యి మరి వీడు ప్రార్థించాడు నా టీం నెగ్గిట్లా చేయమని ఇంకోహడు ఇలాంటి వాడే ఉన్నాడు వాడు కూడా ఇదే సమస్యలో వాడు సతమతమవుతాం నా టీం నెగ్గిట్లా చెయ్యి వాడికి ఎన్ని కోట్లు ఉన్నాయి మూలుగుతున్నాయి కోట్లు వంద కోట్లు మూలుగుతున్నాయి పెట్టిలో వాడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఆ దేవుడా దేవుడా నా టీం నెగ్గీట్లయితే మొత్తం వీడి వెలికి వీడి భయం వీడి కామన అలాగే ఉంది ఏమి నయా తగ్గలేదు పైగా కొంచెం పెరిగింది కూడా ఏమి సంసారం అనేది ఈ సంసారాన్ని చూస్తే ఇంకా వైరాగ్యం కలగట్లేదా మహానుభవ ఇంకా వైరాగ్యం కలగట్లేదా అంత అసందర్భపు సంసారం అదేదానికి మనిషి అంత అజ్ఞాన ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఏమి లక్ష్యం అది దేవుడా దేవుడా టీము నెగ్గించు నెగ్గింది అనుకోండి ఏమైంది అక్కడికి ఆ వేళ నెగ్గింది పార్టీ మొన్నడు పొద్దున్నే మళ్ళీ దేవుడా దేవుడా నెగ్గించు మళ్ళీ ఎప్పుడు వీడు బతుకంతా ఇదే కోరిక ఆ కోరిక ఎప్పుడు తీరి కోరిక కాదండి ఎవరికి సాటిస్ఫై ఆ పూర్ణత్వం ఎప్పుడు కాబట్టి ఇటువంటి లక్ష్యాలు ఉండనే కూడదు ఒక్కటే కాబట్టి పా ఈ పుణ్యలోకాల స్వర్గానికి వెళ్ళారనుకోండి ఇలాగే ఉంటుంది అది అమెరికాకి వెళ్తే వీడి కామనలు భయాలు ఏమైనా తగ్గా నిజానికి నేను చూశాను మన ఇండియాలో ఉన్నవాళ్ళు కొంత సెక్యూరిటీలో ఉంటారు ఓ సెక్యూరిటీగా ఉంటారు అక్కడ ఆ సెక్యూరిటీ ఉండదు ఓ ఇంకో రకంగా అక్కడ ఉండదు ఇక్కడ ఉండదు ఏది చెప్పడానికి మనసొప్పదు అక్కడిది బాగుంది అని చెప్పడానికి మనసొప్పదు ఇక్కడిది బాగుందని చెప్పడానికి అసలే మనసొప్పదు ఏదో సంసారం అంటే అలాగే ఉంటుంది సముద్రంలో ఈ పక్షి ఎటువైపు ఎగిరితే అందంగా ఉంటుంది ఎటు ఎగిరినా సుఖం లేదు మళ్ళీ వచ్చే షిక్కు మీద కూర్చుంటేనే సుఖం కాబట్టి భక్తి అనే నావ మీద కూర్చుంటేనే సుఖం ఇంకా వేరే మరో మార్గం లేదు ప్రశ్నోత్తర రత్నావళి అని ప్రశ్నలు సమాధానంలో శ్లోకం ఉంటుంది ఈ సంసార సముద్రం దాటి ఉపాయం ఏమిటి హే గురు ప్రశ్న విశ్వేశ పాదాంబుజ భక్తి నౌక అని సమాధానం ఆ విశ్వేశ్వరుని యొక్క పాదపద్మంలో ఎందు భక్తిని చేయుక అనే నౌకయే అనే షిక్ అది తప్ప ఈ సంసారం నుంచి బయటపడేసేది మరొకటి లేదు అని సమాధానం కాబట్టి తత్పరాయణ ఇన్ని లక్ష్యాలు ఉండకూడదు మళ్ళా ఒక్కటే లక్ష్యం ఆ లక్ష్యాన్ని పట్టుకుని దానికి వర్కౌట్స్ చేయాలి తత్పరాయణ నేను ఒక కపుల్ని కలిశాను చాలా మంచి దంపతులు వాళ్ళకి సంతానం లేదు సంతానం లేకపోవడం ఏదో ఉంటుంది ప్రారంభాహీనంగా ఉంటుంది అది పెద్ద విషయమేం కాదు కానీ అదో మహా భయంకరమైన సమస్య అన్నట్టుగా వాళ్ళు దాన్ని పట్టుకుని వాళ్ళు చేయని పూజలు లేవు తిరగని ఆశ్రమాలు లేవు తిరగని ఫెటిలిటీ క్లినిక్స్ లేవు ఎన్ని ఇహా మొత్తానికి లౌకికం వైదికం అన్నీ సెటిల్ చేస్తారు ఆఖరికి ఈ సంతానం ఇంకా కలగలేదు ఇంకా ఆ ప్రయత్నంలో ఉండగా వీళ్ళ ఒక మహాత్మని చదివింది ఆ మహాత్ములు వీళ్ళు ఫండమెంటల్ క్వశ్చన్ అడిగాడు ఏమని సంతానం ఎందుకు ఎవరికి ఎవరు ఎవరి సంతానము అని అడిగాడు ఇంతవరకు ఆ మాట అడిగిన వాడు వేడు ఎంతసేపు నువ్వు ఇది చేస్తే సంతానం వస్తుంది అది చేస్తే సంతానం వస్తుంది అని చెప్పిన వాడే కానీ వాళ్ళు సంతాన గోపాల వ్రతం చేస్తున్నారు సంతన్న గోపాలస్వామి వరక ఈయనన్నాడు గోపాలస్వామి అంటే శ్రీకృష్ణుడైన ఆయన అవును శ్రీకృష్ణుడైతే భగవద్గీతలో ఆయన చెప్పిన ఉపదేశంలో ఎక్కడా సంతానం పొందే ఉపాయం అయితే ఆయన చెప్పలేదు అసలు అలాంటి ప్రయత్నం కూడా చేయమని చెప్పలేదు పైగా ఇంకొకటి చెప్పాడు ఆయన అని ఇలాగ మాట్లాడే ఓ మహాత్ముడు వీళ్ళకి తెలియదు ఆ మహాత్ముడు ఉపదేశం వీళ్ళకి బుద్ధి వచ్చింది బుద్ధికి వచ్చింది ఏదో పూర్వపుణ్య విశేషం చే మహాత్ముడు దొరకడం విశేషం ఆయన వీళ్ళకి అలా ఎందుకంటే అలా చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఏమైనా అనుకుని పోతారేమో అని చెప్పరు కానివ్వండి ఆశీర్వదించి వాళ్ళ దక్షిణ వాళ్ళు తీసుకుని వేయక్క పోతారు వాళ్ళ పంటలు నీళ్లు పడుతూ వాళ్ళు చూసి చేసుకోవాలి కదా దేహతో చూస్ అది ట్రూస్ వాళ్ళు సంతానం కావాలి సంతానం కావాలన్న ఉంటారు ఉదయ సంతానం ఎందుకని నీళ్ళు ఎందుకు చెప్తారండి వాళ్ళు మనస్సు చిన్న కూర్చుకుంటారు కూడా కానీ ఆయన ఏమో చెప్పే వీళ్ళకి అది నచ్చింది ఆ తర్వాతి కాలంలో వాళ్ళు చక్కటి శ్రద్ధాళువులు అయిపోయి మోక్షకాములు అయిపోయి ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసునండి ఎంత ఆనందంగా ఉన్నారో అంత ఆనందంగా ఉన్న పిల్లలందరూ మన సంతానమే అనే లెవెల్లోకి వచ్చేస్తారు చాలా మంచి ఇవాల్వ్డ్ పర్సన్స్ బోత్ వైఫ్ అన్స్ అయినో తపో కాబట్టి లక్ష్యం ఏమిటి జీవితంలో సంతానం లక్ష్యం సరే సంతానం కలిగిందా ఇంకేం తర్వాత నెక్స్ట్ వా నేను పరిపూర్ణ అయిపోయాను నాకు ఇంకే కామనులు లేవు అని అంటాడా వీడు అంట అని అండ కదా సంతానం కలిగింది వాళ్ళ వాళ్ళ ప్రారంభం ప్రకారం వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏదో ఏడుస్తారు ఇంకా నా నిష్టలో నేను ఉంటానని అంటాడు అప్పుడని అండదు ఈ పుట్టిన పురాడికి సెయింట్ యామ్స్ స్కూల్లో సీట్ ఇప్పించమని మళ్ళీ దేవుడికి పూజ మొదలు సెయింట్ యామ్స్ తప్ప ఇంకేదీ ఏదో మొత్తానికి ఏదో ఒక సెయింట్లో సీట్ ఇచ్చిన సరస్వతి శిశు మందిర్లో నేను సీట్ ఇప్పిస్తాను రావయా అంటే వాళ్ళు పలికి రావచ్చు నిజంగా సరస్వతి శిషు మందిర్లో కనుక జైలిస్తే వాళ్ళ పిల్లలు బాగా బయట వస్తారు చక్కగా చెప్తారు పాఠాలలో నిజంగా మీరు ఎక్కడైనా సరస్వతి శిశుమందిర్ ఉంటే వాళ్ళ సిలబస్ పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళు తెలుగు మీడియంలో చెప్తారు చదువు తరగతి దాకా ఇంగ్లీష్ కూడా పక్కన చెప్తారు మంచి అన్ ఇంటెగ్రేటెడ్ డెవలప్మెంట్ వస్తుంది వాళ్ళందరూ పదో తరగతి ఇంటర్మీడియట్లోకి వచ్చి బాగా వర్క్ చేస్తారు బాగా అభివృద్ధికి వస్తారు కానీ మన వాళ్ళకి సెయింట్ ఉండాలి పక్కన అంచేతనే మీకు బైబిల్ పాఠం చెప్పి వాడికి తెలియనన్ని సెయింట్లు ఈ స్కూల్ వాళ్ళకి తెలుసు ఎందుకంటే వీడికి ఏదో కొత్త కావాలి సెయింట్ యాండ్రూస్ అంటాడు ఈ ఆండ్రూస్ బైబిల్ తెలియదు వీడు ఎక్కడి నుంచో పక్కన సెయింట్ ఉండాలి సమాజం యొక్క పిచ్చి ఇలా ఉండకూడదు ఒకటే లక్ష్యం తత్పరాయణ ఇంకా మళ్ళీ ఇటు అటు తిరగకూడదు అర్జునుడు బాణం వేసినట్టు ఏం కనబడుతుందిరా అంటే కొమ్మ కనబడుతుంది ఆకులు కనబడుతున్నాయి మరో ఇంటి వాడేం కొడతాడు ఇది కనపడకూడదు ఆ పక్షే కనపడ పక్షి కన్ను తప్ప ఇంకేం కనపడదు ఆ ఫోకస్ ఉన్నట్లయితే వాడు మోక్షాన్ని పొందుతాడు వాడు ఆ దారిలో నడుస్తాడు తత్పరాయణ అంచేతనే శంకరులు కేవల ఆత్మరతా ఇత్యర్థ కేవల అంటే రెండవది లేని అనర్థం కేవల శబ్దానికి కైవల్యం అంటే మోక్షం కైవల్యం అంటే రెండవది లేనిది మళ్ళీ మీరు వేరు ఇంక దేవుడు వేరు అంటే ఇంకా కైవల్యం మోక్షం కాదు ఆ దేవుడికి భయపడుతూ కూర్చోవాలి మీరు ప్రాబ్లం అవుతుంది ఎనివే కేవల శబ్దానికి అది అర్థము కేవల ఆత్మరత ఇత్యథా ఇటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు తే గచ్చి ఏం విధా అపునరావృత్తి అపునర్దేహ సంబంధం మళ్ళీ ఒక్కసారి ఆత్మస్వరూపం తెలిసాక వాడు తిరిగి ఆవృత్తి లేదు అంటే తిరిగి దేహ సంబంధము లేదు ఆవృత్తి అంటే దేహంలోకి రావాలి కదా దేహ సంబంధం లేదు అంటే అర్థం ఏమిటి ఈ దేహం పోయిన తర్వాత ఇంకా మళ్ళీ జన్మలేదు ఇది చర్మ జన్మ అని ఒక అర్థం ఇంకో అర్థం ఏంటో తెలుసిన మనకి దేహ సంబంధం ఎప్పుడు వస్తుంది మొన్నడు పొద్దున్న నిద్ర లేవగానే వస్తుంది అప్పుడే కదా దేహ సంబంధం వచ్చేది ఏ క్షణంలో దేహ తాదాత్మ్యాన్ని చెందిన అహంకారం పుట్టిందో ఆ క్షణంలోనే వీడు పుట్టినట్టు లెక్క అదే వీడు పుట్టుత దేహ తాదాత్మ్యము అహంకారము ఏ క్షణంలో తొలగిపోయిందో అదే గిట్టుత వీడు మొన్నడో నిద్రలేస్తాడు నిద్రలేస్తూనే ఇంకా మళ్ళీ దేహ ప్రాధాన్యంలోకి రాదు అంతే ఇంకా సత్యాన్ని ఒక్కసారి తెలుసుకుంటే అది మరిచిపోవడం ప్రసక్తి లేదు ఎందుకు మరిచిపోవడం తెలుసునండి అది మనస్సుకి చెందిన సత్యం కాదు కనుక బుద్ధికి చెందిన సత్యం అయితే మరిచిపోతాయి ఇది బుద్ధికి చెందిన సత్యం కాదు ఇది ఇప్పుడు మీకు సినిమాల్లోనూ అక్కడ యాక్సిడెంట్ అయ్యేవాడికి మరిచిపోయాడని చూపిస్తూ ఉంటాడు ఏమిటి మర్చిపోతాడు అంతకుముందు అమ్మాయితో జీఎట్ పాకాడు అది మర్చిపోతాడు అలాంటివి మర్చిపోతాడు కానీ నేను మనిషిని అనే విషయం మర్చిపోతాడా మర్చిపోడు మనిషిలాగే ఉంటాడు అది మరిచిపోడు మిగతా అవన్నీ తల్లి దగ్గరికి వస్తే నువ్వెవరు ఉంటాడు తండ్రి దగ్గరికి వస్తే నువ్వు ఎవరు ఉంటాడు అవన్నీ మర్చిపోతాడు ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అది మరిచిపోడు ఎందుకంటే అది బుద్ధికి చెందిన సత్యం కాదు అది ఆత్మకి చెందిన సత్యం అజ్ఞానమే అయినా ఇప్పుడు అజ్ఞానం చేత అజ్ఞానం తొలగిపోయింది జ్ఞానం చేత ఇప్పుడు ఆత్మకి చెందిన సత్యం ఏమిటి అహం పూర్ణ ఆ పూర్ణత్వము అది ఎన్నటికీ మరిచిపోయేటి కాదు ఎందుకంటే అది బుద్ధితోటి తెలుసుకున్నది కానే కాదు బుద్ధితో తెలుసుకున్నది అయితే మరిచిపోతుంది అనిచేతనే అపునరావృత్తి తిరిగి దేహ సంబంధము అంటే దేహ తాదాత్మ్యము తిరిగి ఈ దేహము వల్ల వచ్చే వ్యక్తిత్వమునందు అహం మమ అనే అభిమానము ఆ మహాత్ముడికి ఉండవు అంచేతనే ఇంకా మళ్ళీ జన్మ ఉండదు మహాత్ములు ఎలా ఉంటారంటే న్యూక్లియస్ ఉండదు ఆ న్యూక్లియస్ ఉండదు ఫోర్స్ ఐఎమ్ ఏ ఫోర్స్ ఐమ్ నాట్ ఏ పెర్సన్ అన్నట్టుగా ఉంటాయి ఒక ఫోర్స్ ఉంటుంది ఫోర్స్ అంటే చేష్టలు ఉంటాయి మాటలు ఉంటాయి సంకల్పాలు ఉంటాయి అదే కదా ఫోర్స్ అంటే మనసా వాచా కర్మ మనస్సులో సంకల్పాలు వస్తూ ఉంటాయి ఆ సంస్కారాలని బట్టి వాక్కు మనస్సుకు తగ్గట్టుగా ఉంటుంది చేష్టలు ఉంటాయి ఫోర్స్ దట్ ఈస్ ల లైక్ నదీ ప్రవాహం లాగే ఇట్స్ లైక్ ఎ ఫ్లో బట్ నేను అనే అభిమానము నాది అనే అభిమానము రెండూ ఉండవు అదే మహాత్ముని యొక్క జీవితంలో మహిమ అదే అదే జీవన్ముక్తి అంటే అదే ఆ విధమైనటువంటి వారు పొందుతారు ఎందువల్ల అంటే అజ్ఞానం పోయింది